కాబట్టి పరమాత్మ ఈ సృష్టిని నాలుగు వ్యూహాలతో నడుపుతున్నాడు ఏమిటవి వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ చూడండి వాసుదేవ వ్యూహం సంకర్షణ వ్యూహం ప్రజమ్న వ్యూహం అనురుద్ధ ఈ నాలుగు వ్యూహాలతో సృష్టిని నడుపుతున్నాడు అందులో మొట్టమొదటి వ్యూహాన్ని చెప్తున్నారు వాసుదేవ వ్యూహం వాసు ఎందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆ పరమాత్మ ఒక్కడే ఉన్న స్థితిలో నిర్గుణుడుగా ఉన్నాడు ఆ నిర్గుణుడుగా ఉన్నటువంటి పరమాత్మ ఎందు ఒక స్పందన కలిగింది ఒక సంకల్పం కలిగింది ఆ సంకల్పమే ప్రకృతిగా మాయగా ఉద్భవించింది కాబట్టి మొదట పుట్టింది ఎవరు ప్రకృతి ఆ ప్రకృతి అదే పరమాత్మని సగుణుడిగా చూపెట్టడం మొదలుపెట్టి ఇప్పుడు మనం పరమాత్మని ఎట్లా చూస్తున్నాం అంటే సగుణుడిగా చూస్తున్నాం అంటే అర్థం ఏంటి నాలుగు చేతులు ఉన్నవాడు నామరూపాలు కలిగిన వాడు కాబట్టి భగవంతుడంటే మనకు నామరూపాలతోటే అర్థం అవుతాను సా వాస్తవానికి పరమాత్మకి నామరూపాలు లేవు కానీ అవి లేని స్థితిని తెలుసుకోవాలి అంటే మాయని దాటాలి లేదా ప్రకృతిని దాటాలి దాటితేనే ఆ నిర్గుణ స్థితిని తెలుసుకోగలుగుతాం అర్థమైందా సగుణ స్థితిలో మాత్రం అందరూ తెలుసుకోవచ్చు అదే విషయం చెప్తున్నాడు ఇప్పుడు చదవండి మళ్ళా మొదటి వాసుదేవారాయణ రూపుడ ఒక పురుషుడే నరుడుగాను ఉన్నాడు నారాయణుడుగా కూడా ఉన్నాడు పురుషుని ఆశ్రయించి ఆ పురుషునితో ఐక్యత భావము పొందిన ప్రకృతి లేక మాయా సగుణునిగా చూపించచ్చు అంటే ఎలా ఉన్నాడు అసలు ఎంత మంది పురుషులున్నారు అక్షర పురుషోత్తమ పురుషుడికి మూడు స్థితులు ఉన్నాయి క్షర అక్షడ నిర్గుణుడు అర్థమైందా పురుషోత్త మిగిలిన రెండు పురుషాలు క్షర అక్షర క్షర అంటే జీవుడు అక్షర అంటే జీవుడు అక్షర అంటే బ్రహ్మం అక్షర అంటే బ్రహ్మం క్షర అంటే జీవుడికి సమస్తలు క్షరమే క్షరమే నశింత అనేది రూపం లేదు కానీ గుణం ఉంది సగుణం అది కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు పురుషోత్తముడేమో నిర్గుణుడు అక్షరుడు సగుణం క్షరము జీవుడు మూడు స్థితులు చెబుతున్నాడు అర్థమైందా కాబట్టి సృష్టి ఎట్లా వచ్చేసినట్టు ఇప్పుడు మొదట పురుషోత్తముడుగా ఉంది స్పందన కలిగి మాయా ప్రభావం వచ్చింది ప్రకృతి ప్రభావం ఏర్పడింది సృష్టి ఏర్పడడం మొదలు ఆ సృష్టికి అధిష్టానంగా సగుణ బ్రహ్మం ఏర్పడింది సృష్టికి ఆధారంగా సగుణ బ్రహ్మం ఏర్పడింది ఆ సగుణ బ్రహ్మము నుంచి అన్ని జీవులు ఉత్పన్నమైన ఏర్పడిన విధానము అని సృష్టి ఎట్లా ఏర్పడిందో చెప్తున్నాడు కాబట్టి శ్రీ అన్న శబ్దం ఎక్కడొస్తాయి అదంతా ఎక్కడ అదేంటిది అది ప్రకృతి శబ్దం అర్థమైందా శ్రీ రామ అన్నారు అందులో రామ శబ్దం పురుషోత్తముడు శ్రీ ప్రకృతి వాచ్యం అర్థమైందా రామ రామ రామన్ రాయల శ్రీరామ శ్రీరామ శ్రీరామన్ రాయలా అని రాస్తారు ఎందుకని ప్రకృతి సహితమైన భగవంతుడు కాబట్టి సగుణంగా కనబడుతున్నాడు అక్కడ రాముడు ఆకారంతో కనబడుతున్నాడా లేదా అందుకని సగుణ కృష్ణ ఉన్నది కృష్ణ శబ్దానికి శ్రీని జోడించాం శ్రీ కృష్ణుడు అంటే మనకు నచ్చదు ఒట్టి రాముడు అంటే నచ్చదు మనం శ్రీరామ అనాల్సిందాన్ని అట్లా జీవులందరికీ ఈ సగుణ రూపమైనటువంటి దాన్ని పట్టుకోవడం సులభంగా ఉండటం చేత ఈ ప్రకృతితో కూడిన పరమాత్మను పట్టుకునేటువంటి పద్ధతిని ఆశ్రయిస్తున్నాడు కాబట్టి ఆశ్రయించే పద్ధతి ఏమిటి వాసుదేవ వ్యూహం ఇలా జీవులందరికీ ఇలాంటి స్ఫురణ కలగడానికి కారణం ఆ వాసుదేవ వ్యూహం అది చెప్తున్నాడు చూడండి కింద నిర్గుణ నారాయణని మాయాశక్తి ఆశ్రయించగా సగుణ నారాయణనుగా తోచడు అది అసలు నారాయణుడు ఎలా ఉన్నాడు మహావిష్ణువు నిర్గుణుడు పురుషోత్తముడు కాని ఈ లక్ష్మీదేవి మహామాయాస్వరూపమైన లక్ష్మీదేవి ప్రభావం చేత సగుణుడుగా కనబడుతున్నాడు ఎందుకని ప్రతిబింబించాడు అర్థమైందా మాయా మాయాశక్తిలోనే ప్రతిబింబించాడు నిర్గుణుడిగా ఉన్నప్పుడు ఏ ప్రతిబింబం లేదు రెండవది లేదు అక్కడ అర్థమైందా రెండవదైన ప్రకృతి రాగానే ప్రకృతిలో ఆ పురుషోత్తముని యొక్క సత్తా ప్రతిబింబించింది ప్రతిబింబించగానే ప్రకృతికి సమర్థత వచ్చింది అప్పటిదాకా ప్రకృతి సమర్థం కాదు ఆ ప్రకృతి సమర్థమైంది సమర్థమై సృష్టి చేయడం ప్రారంభించింది మనం ఏమంటున్నాం సృష్టికి ఆధారం ప్రకృతి అంటున్నాం అర్థమైందా వైజ్ఞానం విజ్ఞానం ఏం చెప్తుంది సృష్టికి ఆధారం ప్రకృతి కానీ ప్రకృతికి ఆ సత్తా ఎలా వచ్చింది కెపాసిటీ ఎట్లా వచ్చింది ఎలిమెంట్స్ కి సత్తా ఎలా వచ్చింది హౌ ఇట్ ఈ కెపాసిటేటెడ్ అని ప్రశ్నేసింది వేదాంతం అర్థమైందా విజ్ఞానాన్ని ఒప్పుకున్నాం ఒప్పుకుని ఏమంటున్నాం హౌ నేచర్ ఈజ్ కెపాసిటేటెడ్ ఆ నేచర్కి ఆ శక్తి వచ్చింది దట్ ఈస్ బ్రహ్మం దట్ ఈజ్ నారాయణ అర్థమైందా దీనికి ఆ శక్తి రావడానికి కారణస్వరూపం ఏదైతే ఉందో ఆ కారణస్వరూపం నారాయణుడు కార్యస్వరూపము ప్రకృతి అర్థమైందా ఒక కార్యం అనేక కార్యములైపోయింది అది వేరే విషయం కపని పని అనేక పనులు అయిపోయింది మనకు కూడా ఏమవుతుంది ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఆలోచనలు అయిపోయింది అర్థమైందా అట్లాగే పరమాత్మ ఎందు మొట్టమొదటి సంకల్పం ఏక సంకల్పం ఒకటే వచ్చింది అర్థమైందా తన యొక్క శక్తిని తాను స్ఫురణలోకి తెచ్చుకున్నాడు తనలో నిండి నిపుడీకృతమై అవ్యక్తంగా ఉన్న శక్తిని సంకల్ప రూపంలో వ్యక్తంగా చూశాడు చూడగానే ఏమైంది ప్రకృతి వచ్చేసింది ప్రకృతి వచ్చిన తర్వాత ఏం చేసింది ఈ ప్రకృతిలో ఆ పరమాత్మ ప్రతిబింబించేది ఆ చైతన్యం వచ్చి ప్రకృతితో చేరింది చేరేటప్పటికేమైంది ప్రకృతి సమర్థవంతమైంది సమర్థవంతమై సృష్టిని చేయడం మొదలు ఇది ప్రకృతి సృష్టి చేయగలిగే శక్తి రావడం అంటే ప్రకృతి వరకే వీళ్ళనక్కొచ్చేస్తాం అనుకో ఇంకా అవతలకి వెళ్ళలేదు మన సమస్య ఏంటి ప్రకృతి వరకే వీళ్ళనక్కొచ్చేస్తున్నాం ఉదాహరణదింతా తల్లి గర్భంలో శిశువు తయారైంది శిశువుని తయారు చేసింది ఎవరు తల్లిదండ్రు ఎలా భౌతిక కారణంగా కనబడుతున్నారు వీళ్ళు అంతేనా కాద ఎంత ప్రయత్నించినా తల్లిదండ్రులు కాలేని వాళ్ళు లేరా కాబట్టి భౌతిక కారణం సరిపోవట్లేదుగా అవునా కాదా ప్రయత్నం చేసినా తల్లిదండ్రి కాలేని వాళ్ల విషయంలో ఏం చేయగలుగుతున్నావు ఏమీ చేయలేకపోతున్నావు మళ్ళా అభౌతికమైనటువంటి కార్యక్రమం ద్వారా దాన్ని తయారు చేద్దాం ేబీ అవునా కదా ఎక్కడైనా పెండం ఎదుగుదలకు కారణం చైతన్యం కదా అంతేనా కాదా తల్లి తెలియదుగా తల్లి ఫీటస్ గ్రోత్ ఏం చేయలేదు తెలుసుకోనులేదు తెలుసుకోగలరా తెలుసుకోలేదు మరి పిండాన్ని సంరక్షిస్తున్నది ఎవరు మాయా మాయ అడుపులో మాయ పడిపోవాలి పడిపోవాలి పడిపోవాలి అంటున్నావుగా కాబట్టి పెండం ఎక్కడ ఎదుగుతోంది మాయలోనే ఎదుగుతోంది అంతేనా కాదా దాంతో పని అయిపోయినాక ఏమైతుంది దాంతో సహా పడిపోతుంది వదిలేస్తోంది అట్లా కాదు అర్థం అవడం కోసం ఉపమానంగా అర్థమైనా మాయలో సృష్టి తయారైందో అవలేదా ఇప్పుడు ముందే మాయ తయారైంది మాయలో ఫిట్నస్ తయారైంది ఫిట్నస్ గ్రోత్ అయింది ఎంత గ్రోత్ అయిందయ్యా అంటే తనను తాను సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చేదాకా గ్రోత్ అయింది అవగానే సెల్ఫ్ సస్టైనబిలిటీ రాగానే వదిలేసింది తేనా కాదా ఇదే ధర్మంగా మనిషి కూడా సృష్టి యొక్క విజ్ఞానాన్ని అంతా అర్థం చేసుకున్నాడు ప్రకృతిని కారణంగా పెట్టుకుని ప్రకృతిని అధ్యయనం చేసాడు ప్రకృతిని చూడగా చూడగా చూడగా చూడగా చూడగా ప్రకృతికి సమర్థత ఎట్లా వచ్చింది అని ప్రశ్న వచ్చింది ఈ ప్రశ్న రాగానే ప్రకృతి పక్కకు తప్పుకుని పరమాత్మ కనపడ్డాడు అన్న అట్లా ప్రశ్న రాలేదనుకో ప్రకృతి ఆకరు అందమైందా వైజ్ఞాన శాస్త్రం ప్రకృతి దగ్గర ఎందుకు ఆగిపోయింది ప్రకృతే సమర్థనీయము స్వయం సిద్ధము అని ఆగిపోయాడు వేదాంతం ఏం చెప్పింది ప్రకృతి సమర్థనీయం సమ అది సమర్థ స్వయం సిద్ధం కాదు ఇట్ ఈస్ కెపాసిటేటెడ్ బై క్యాపబుల్ పర్సన్ ఇట్ ఇస్ నాట్ పర్సన్ క్యాపబిలిటీ అర్థమైందా ఆ కేపబులిటీ ఉంది అవతల అది ఇందులో చేరింది చేరడం వల్ల ఇది కేపబుల్ గా కనబడుతుంది అర్థమైందా సో అనంత విశ్వం యూనివర్స్ అంతా ఉన్న కాస్మిక్ ఎనర్జీ పరమాత్మ అర్థమైందా యూనివర్స్ చాలా విశాలమైందిగా ఆ యూనివర్స్ అంతా ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఉందే అది పరమాత్మ ఒక బ్రహ్మాండం అంటే ఒక భూమి ఒక సోలార్ నెట్వర్క్ ఒక ఒక తొమ్మిది గ్రహాలు ఒక భూమి మీద ఏర్పడినటువంటి పంచభూతాలు ఆ పంచభూతాల వల్ల ఏర్పడిన సృష్టి ఆ సృష్టిలో ఏర్పడిన జీవులు ఆ జీవులలో ఏర్పడిన నువ్వు ఇది ఇదొక సెట్ ఈ సెట్ వరకే ఆలోచించిన ఏమంటున్నావు ఈ ప్రకృతి సత్యం అంటున్నావు మేమేమంటున్నావు రే ఈ ప్రకృతి ఎక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఈ ప్రకృతి తయారైంది ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీలో లేనిది ఇందులోకి వచ్చింది ఏమన్నా రాలేదుగా సో కాస్మిక్ ఎనర్జీని పరమాత్మగా భావించి ప్రకృతిని దాటు దాటితే ఏమైంది ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ అంతేనా కాదా కాస్మిక్ ఎనర్జీకి ఎలా లేవు అవునా కాదా ఆకాశానికి కూడా అవతల వాతావరణానికి కూడా అవతల ఉంది భూమికి కూడా అవతల ఉంది నీటికి కూడా అవతలు ఉంది వెళుతూ వెళ్ళావు వెళితే ఒక దశ దాటేటప్పటికి కాస్మోస్ లోకి సో కాస్మోస్ లోకి ఇది సెపరేట్ ఎంటిటీ అని నీకు అర్థమైపోయింది ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తో కూడిన సబ్సెట్ అంతా ఇది ఒక సెపరేట్ ఎంటిటీ ఇది వేరే స్మోస్ వేరే కాస్మోస్ అంతా తిరుగుతోంది యూనివర్స్ కూడా పరిభ్రమిస్తోంది అవునా కదా ఎలాక్సీలు నెబులాలు బ్రహ్మాండాలు అన్ని కలిసి తిరుగుతున్నాయి తిరుగుతున్నాయి అందులో ఇది కూడా మైన్యూట్ పాయింట్ ఆ మైన్యూట్ పాయింట్లో నువ్వెంత అంతేనా కాదా కాబట్టి మనిషి అహంకరించడానికి ఏమైనా అవకాశం ఉంది ఇప్పుడు అర్థమైందా కానీ మనిషి ఎట్లా జీవిస్తున్నాడు ఇప్పుడు నేను నేను అన్నిటికీ నేనంటాడు ముందు అవునా కదా నేనని ఎందుకంటున్నా అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల ఆ పరమాత్మ స్థితిని నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల కనబడేటటువంటి భూమి గాలి నీరు ఇదే ప్రకృతి నాకు ఆధారం ఈ భూమి గాలి నీరు అనుకోవడం వల్ల వీటి మీద ఆధిపత్యం సంపాదించాలని ప్రకృతి మీద పోరు సరపడం వల్ల వీటిని దుర్వినియోగం చేసే స్థాయికి నువ్వు దిగజారిపోవడం వల్ల నేను నేననే అహం బలపడడం వల్ల ప్రకృతికి భిన్నంగా సృష్టికి భిన్నంగా పరమాత్మకు భిన్నంగా విజ్ఞానానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అందుకని వేదాంతలు ఏం చేశారు నేను దాటించారు అవతలకు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిన్న సబ్సెట్ లో నుంచి అవతలకి దాటించారు ముందే గురే అవతలు పరమాత్మ అది నిర్గుణం ఈ సబ్ సెట్ లో ఫైవ్ ఎలిమెంట్ సెట్ తో కూడినటువంటి నువ్వు అనుకుంటున్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సెట్ ఏదైతే ఉందో ఇది అవతల కాస్మోసూస్తే లేదు ఉందా భూమికి అవతల ఉన్నటువంటి ప్రపంచంలో సూర్యుడి మీద ఈ జీవరాశుని చూపెట్టమంటే చూపెట్టలే చూపెట్టలే సూర్యుడి దగ్గరే చూపెట్టలేని వాళ్ళం ఇంకా అనంత బ్రహ్మాండంలో విశ్వాణంలో ఎడ చూపెడతాం చూపెట్టలే కానీ నువ్వేమనుకుంటున్నావు ఓ ఈ ప్రపంచమే విశాలమైంది నాకు తెలిసిన మనుషులు చాలా మంది ఉన్నారు నేను చాలా మందుతో పరిచయాలు ఉన్నవాడిని నా ప్రపంచం చాలా విశాలమైంది నేను చాలా బలవంతుణ్ణి నేను చాలా రూపవంతుణ్ణి నేను చాలా విద్యావంతుణ్ణి నేను చాలా ధనవంతుణ్ణి ఇలా ఎన్నో లక్షణాలు చెప్పుకుంటున్నావా నీ గురించి నువ్వే అవన్నీ దేనికి కారణమైనవి నేననే అహం అహం బలపడ్డానికి కారణమైన అదే ఈ నేను పట్టుకెళ్ళి ఆ సర్వవ్యాపకంగా విశ్వవ్యాపకంగా ఉన్నటువంటి విశ్వ చైతన్యంతో కాస్మిక్ ఎనర్జీకి పోల్చి చూసాం మీ సమర్థత ఎంత కౌంటబులా అన్కౌంటబుల్ అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అంటే అర్థమైందండి భూమి వన్ ఆఫ్ ది ప్లానెట్ సూర్యుడు వన్ ఆఫ్ ది స్టార్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి యూనివర్స్ లో స్టార్స్ అవునా కదా మరి మనం ఒక స్టార్ చుట్టూతా తిరుగుతున్నటువంటి భూమండలంలో ఉన్నటువంటి విచారపంచే ఎక్కువ అంటున్నాం వాళ్ళేమంటున్నారు వాసుదేవ వ్యూహం దేని గురించి చెప్తాను ఇప్పుడు అనంతమైన కాస్మిక్ ఎనర్జీలో నుంచి ఒక్క సోలార్ నెట్ పుట్టింది ఇది వాసుదేవ వ్యూహం అర్థమైన వాసుదేవ వ్యూహం ఏం చెప్తాను ఇప్పుడు శ్రీమన్నారాయణుడు పురుషోత్తముడు ఆయన కాస్మిక్ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీలో శ్రీ ఒక ప్రకృతి పుట్టింది ఒక ఫైవ్ ఎలిమెంట్స్ పుట్టినాయి ఒక సృష్టి పుట్టింది ఆ సృష్టిలో నువ్వు పుట్టావు కానీ నువ్వేమన్నావు ఆ శ్రీమన్నారాయణు లేడు తప్పు కదా కానీ నీకు అర్థం అవడం కోసమని ఈ ఫైవ్ ఎలిమెంట్స్తో కూడిన శ్రీ ఆ నిర్గుణుడైన శ్రీమన్నారాయణుని సగుణుడిగా చతుర్భుజుడుగా పీతాంబరుడుగా చూపెడుతుంది నీకు ఉపయోగమేగా సగుణం ద్వారా నిర్గుణానికి ఎదగాలి ఎదగడం కోసం అలా చూపెడుతుంది అర్థమైందా కాబట్టి సగుణ నిర్గుణాల మధ్య ఆ ప్రకృతి శక్తి తప్పుకుంటుంది ప్రకృతి శక్తి తప్పుకోగానే నువ్వు నిర్గుణ స్థితిని తెలుసుకోగలుగుతావు ప్రకృతి శక్తి తప్పుకోలేదనుకో నువ్వు ఎప్పటికీ సగుణంగానే ఉంటావు అనే నిర్ణయాన్ని చెబుతున్నాడు అనుకోణం నుంచి సగుణ రూపంగా మానవడేగా ఉండండి నీకు ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ప్రశ్న అది నేను పెట్టా నేను పెట్టా అంటున్నావే ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది అది ఆ ప్రశ్న చదవండి నిర్గుణ మాయా మాయాశక్తి ఆశ్రయించగా సగుణ నారాయణగా తోచును ఆ సగుణ నారాయణుని శ్రీమన్నారాయణుని అందువరణలోని ప్రకాశం ప్రకాశించుకును ప్రకాశ రూపమురాను ప్రకాశ రూపము అంటే ఇప్పుడు ఆకాశం వాతావరణం అడుగున లోపల పనిచేస్తున్న సౌరశక్తికి వాతావరణం అవతల పనిచేస్తున్న సౌరశక్తికి భేదం ఉందా లేదా సౌరశక్తి ఒకటే వాతావరణం లోపలికి వచ్చేటప్పటికేమో ఆక్సిజన్ ఉంది కాబట్టి సృష్టి చేస్తుంది వాతావరణం అవతల ఆక్సిజన్ లేదు అక్కడ సౌరశక్తి ఉంది కానీ దాని ప్రభావం ఏమి లేదు అవునా కాదా కాబట్టి స్త్రీ అనేటటువంటి ఆక్సిజన్ ఉన్నటువంటి ఆవరణలోకి వచ్చినప్పుడు అదేమైంది సృష్టికి సమర్థమైంది అర్థమైందా అదే ఆ నిరావరణమైనటువంటి అవతల స్థితిలో ఉంది అప్పుడు అక్కడేమైంది అక్కడ కూడా సౌరశక్తి ఉంది కానీ స్వయం ప్రకాశకం తాను తానుగా ప్రకాశించే స్వరూపుడుగానే ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు ఉన్నాడు అదే ప్రకృతిలోకి వచ్చాడు అప్పుడేమైంది సృష్టించగలిగే సమర్థమైంది అర్థమైనా ఈ వాతావరణం అనే అడ్డుగోడకి యువతలో ఆక్సిజన్ ఉంది అవతల ఆక్సిజన్ లేదు అవతల సూర్యప్రకాశం ఉంది అది ఉంది తాను తానుగా ఉంది యువత ఎలా ఉంది సృష్టికి సమర్థంగా ఉంది కాబట్టి ఈ ఈ ఆవరణకు లోపల ఉన్నదేమో సగుణ నారాయణుడు ఈ ఆవరణకు అవతల నిర్గుణ నారాయణుడు ఈ వాసులోని పురుషుడు స్త్రీ యొక్క ఆశ్రయము వలన అవుతున్నాడు అర్థం ఏంటి ఆవరణ లోపల సగుణ రూపుడైన నారాయణాలను కలిగి ఉన్నాడు కలిగి ఉన్నట్టు ఏమిటో చెప్తున్నారు భక్తులకు ఉపాస్యమైన వ్యూహములో ఉన్నాడు అంటే మనకు అందుబాటులో ఉన్నాడు వ్యూహాతీత పురుషుడు పురుషోత్తముడుగా నిర్గుణుడుగా జ్ఞానుల లక్ష్యమై ఉన్నాడు అది జ్ఞానులక్ష్యం ఎలా ఉన్నాడు సగుణ ఆరాధన చేసినప్పటికీ వాళ్ళు లక్ష్యం నిర్గుణంలో పెట్టుకున్నారు జ్ఞాన మార్గం అంటే ఆరాధన సగుణమే కానీ లక్ష్యం నిర్గుణం అర్థమైనా అదే భక్తి మార్గం భక్తి మార్గంలో ఏమయ్యావు ఆరాధనే సత్యం సగుణారాధనే సత్యం సగుణ నారాయణుడే లక్ష్యం నిర్గుణం భక్తి జోలికి వెళ్ళదు అర్థమైనా కర్మ మార్గం వీడికి అసలు నిర్గుణము తెలీదు నిర్గుణం అసలే తెలియదు కర్మ మార్గంలో ఉన్నవాడికి ఎందుకని సగుణ నారాయణ అర్థం చేసుకోవడమే కష్టం వీడికి అర్థమైందా ఇది కర్మ భక్తి జ్ఞానం కర్మ మార్గం అంటే పనుల్లో బిజీగా ఉంటాడు ఎప్పుడు పనులు ఫలితాలు పనులు ఫలితాలు ఎంతే వీడు గొడవ వీడికి ఎక్కువలో ఎక్కువ భక్తిలోకి ప్రవేశించడమే చాలా ఎక్కువ అందుకని పూజలు పునస్కారాలు పెట్టాం అదే భక్తిలోకి వచ్చాడు అప్పుడేమయ్యాడు భగవంతుడికి దగ్గరగా చూడటం మొదలు పెట్టాడు చూసినప్పుడు ఏమయ్యాడు సగుణ దర్శనానికి దగ్గరగా ఉన్నాడు నిరంతరాయంగా ఆ సగుణ దర్శనాన్ని పొందుతూ ఉంటాడు సాలోక్య సామీప్యాలని అనుభవిస్తూ ఉంటాడు కానీ జ్ఞాన మార్గంలో ప్రవేశించినప్పుడు నిర్గుణ లక్ష్యం లేనప్పుడు ఈ సగుణారాధనతోనే సంతృప్తి అదే ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ప్రవేశించావో అప్పుడేమయ్యాడు నిర్గుణ స్థితిని లక్షించి అది జ్ఞానమార్గం యొక్క విశిష్టత సంకర్షణ వ్యూహం ఒక వ్యూహం అయిపోయింది రెండో చెప్తున్నారు సంకర్షణ వ్యూహం భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీతి ఇవన్నీ ఒకదానికంటే మరొకటి క్రమముగా పదేసి రెట్లు సూక్ష్మతరం అంటే అర్థమేంటి మొదట భూమి దగ్గర మొదలుపెట్టాడు ఎందుకు మనకు భూమి బాగా తెలుసు కాబట్టి భూమి కంటే నీరు పరింతల సూక్ష్మం నీటి అగ్ని అగ్ని పరింతల సూక్ష్మం నీటి కంటే భూమి కంటే పది ఇంటూ పది వంద రెట్లు వాయువు అగ్ని తర్వాత వాయువేగా వాయు ఎన్ని రెట్లు ఇంకో బది రెట్లు అగ్నికి బది అంటే భూమికి ఎన్ని రేట్లు వంద వంద ఇంటూ రేట్లు ఇట్లా ఒక్కొక్కటి పది పది రెట్లు సూక్ష్మమైనటువంటిది సూక్ష్మం అంటే అర్థం ఏంటి ఆ ముఖ్యమైన లక్షణం అదే స్థూలమంటే పరిమితం సూక్ష్మం అంటే వ్యాపకం ఇది గుర్తుపెట్టుకోవాలి భూమి కంటే నీరు వ్యాపకమైంది నీటి అగ్ని వ్యాపకమైంది అగ్ని కంటే వాయువు ఆకాశం ఇంతేనా ఇంకా అవతల ఏం లేదా ఇంకా చెప్తున్నాడు అవతల చెప్తున్నాడు ఆకాశం అవతల ఇప్పుడు ఇవన్నీ ఒకదానికంటే మరొకటి వర్షక్రమం చదవాలి సూక్ష్మచర్ము పురుషుడు చెప్పిన వర్షక్రమంలో చదవాలి అదే భూమి అది ఆకాశం కంటే దిక్కులు ఇంకా వ్యాపకమైనటువంటి కాలము దిక్కుల కంటే కాలం వ్యాపకమైన కాలం కంటే అహంకారం అది అదే అహంకారం మహద్హంకారం శరీరంలో ఉన్న నేను కాదు అది సృష్టికి అవతల ఉన్న నేను కదా అది అది మహదహంకారం అంటే మామూలు నామరూపాలతో కూడుకున్న అహంకారం కాదు అది నామరూపాలకు అవతల ఉన్న అహంకారం వస్తున్నప్పుడు అప్పుడు అదే సగుణం అదే సగుణ నారాయణుడు ఆ మహదహంకారమే సగుణ నారాయణుడు తర్వాత మహత్తు అది మహదహంకారానికి ఆధారం మహత్తు అర్థమైనా మహదహంకారానికి ఆధారం మహత్తు మహత్తుకు ఆధారం ప్రకృతి అది అంటే చెప్పండి అంటే ఇప్పుడు అనంత విశ్వం ఉందండి అనంత విశ్వంలో ఒక నెబులా ఉందండి నెబులాలో ఒక గెలాక్సీ ఉందండి ఒక గెలాక్సీలో ఒక స్టార్ ఉందండి ఒక స్టార్ లో ఒక నవగ్రహాలు ఉన్నాయండి ఒక నవగ్రహాల్లో ఒక భూమి ఉందండి ఒక భూమి మీద ఐదు ఫైవ్ ఎలిమెంట్స్ వచ్చినాయండి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ మధ్యలో సృష్టి వచ్చిందండి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ మధ్యలో సృష్టి వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ సృష్టి దగ్గర మాట్లాడుతున్నాం కానీ ఎలా వచ్చింది స్టెప్ బై స్టెప్ వచ్చిందా రాలేదు ఇది నువ్వు వైజ్ఞానికులు పెట్టిన పేర్లు ఇవి అంతేనా కాదా ఇవి వేదాంతం పెట్టిన పేర్లు ఫైవ్ ఎలిమెంట్స్ ఒకదానికి ఒకటకంటే వ్యాపకమైనవి సూక్ష్మమైనవి దీనికంటే కాస్మిక్ ఎనర్జీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కాస్మిక్ ఎనర్జీలు ఏమున్నాయి ఇప్పుడు మహద్ మహత్తు మూలా ప్రకృతి అంటే ఏంటి సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ యూనివర్స్ అర్థమైందా ఆ మూలా ప్రకృతిలో నుంచి ఒక నెబులా ఒక నెబులా నుంచి ఒక గెలాక్సీ ఒక గెలాక్సీ నుంచి ఒక స్టార్ ఇట్లాగే చెప్తున్నాడు వైజ్ఞానికుడు కూడా అదే పద్ధతి ఇక్కడ కూడా చెప్తున్నాడు భాషా భేదం అర్థమైందా కానీ ఇట్లా చెప్తేనేమో అర్థం చేసుకోడానికి సులువుగా ఉంది అట్లా చెప్తే ఎందుకని ఆ రకమైన మార్గంలో ప్రవేశం ఉన్న వాళ్ళకే వీలవుతుంది ఇది అందరికి అర్థం అవుతుంది కాబట్టి అందుకని ఏం చేశారు ఇది చిన్న అహంకారం అది పెద్ద అహంకారం ఇది మహత్తు మహద్ అహంకారం దానికి ఆధారంగా మూలా ప్రకృతి అట్లా తెలుసుకో క్రమేపీ ఎదిగే కొద్దీ నువ్వు సూక్ష్మము సూక్ష్మతరం బుద్ధి ఆ వ్యాపక ధర్మాన్ని పొందే కొద్దీ దర్శించగలుగుతుంది అర్థం చేసుకోగలుగు దర్శనం ద్వారా అర్థం చేసుకోవలసిందే గాని మాటల ద్వారా శబ్ద ప్రమాణంతో చెప్పడానికి వాటిని గురించి వీలు కాదు అంతేనా కాదా పురుషుడు వీటన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్ముడై వీటి అందేరణీయా వ్యాపించి ప్రతిదానిలోను అంతర్యామి అయి ఉన్నాడు ఇప్పుడు అంతర్యామి అంతర్యామంటే ఎవరు అక్షరుడు అంతర్యామంటే ఎవరు అక్షర ఆ సగుణ బ్రహ్మముడు ఆ సగుణ నారాయణుడు ఎక్కడి నుంచి నీ దగ్గర నుంచి మొదలు పెడితే మూలా ప్రకృతి దాకా ఉన్నాడు అర్థమైనా ఇట్లా ఎప్పుడైతే వ్యాపక ధర్మంతో చూస్తావో అప్పుడు ఏమయ్యాడు అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణుడు నీ దగ్గర నుంచి మొదలు ప్రకృతి వరకు వ్యాపించి మరి ఇప్పుడు అక్కడ దాకా చూడాలా ఉద్దా చూడాలా అట్లా చూడటం నేర్చుకోవాలి జగత్ కాబట్టిగా కూడా ఉన్నాడు ఈ పురుషుని వ్యూహము సంకర్షణ వ్యూహము కర్షణ అనగా ఆకర్షణ శక్తి మూడు పాదములు అతీతమైన మోక్షస్థానము కాగా కాబట్టి ఏం చెప్తున్నాడు త్రిపాదోర్ధం దివిహి అన్నాడా లేదా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఏం చెప్తున్నాడాయన నేనెవరయ్యా త్రిపాదోర్ధ ది మూడు పాదములు అవతలే ఉంది ఇంకా ఒక్క పాదమే సృష్టి అందుకే మీకు అన్నవరంలో నారాయణ స్వరూపం ఏమని అక్కడ ఉంటుంది అదే అదే అదే మాట ఎక్కేటప్పుడు అనవరంలో నారాయణుడు కింద ఉంటుంది ఆ యంత్రం మీద కూడా రాసి ఉంటుంది త్రిపాద్విభూతి నారాయణుడు త్రిపాద్ ఊర్ధ్వగతం నువ్వు నారాయణుడు చూడాలంటే పై అంతస్కి చూడాలి కింద పాదాలు మాత్రమే ఉన్నాయి అంటే ఏకపాదం ఇప్పుడు మనం ఉన్నామే ఈ సృష్టి ఏకపాదం ఇంకా మిగిలిన మూడు భాగములు దివి అవతల ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మూడు పాదములు అతీతమైన మోక్షస్థానము కాగా ఒక్క పాదముందు మాయాశక్తి వలన ఏర్పడిన వాటిలో అంతర్యామి అయి వ్యూహాత్మము వ్యూహాత్మకంగా సంసారాగ్నిలో తప్పించున్న జీవులను కాబట్టి శగుణ నారాయణుడు ఏం చేస్తున్నాట ఈ జీవులందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు వాళ్ళలో బుద్ధి ప్రేరణని ఇస్తున్నాడు వాళ్ళలో చైతన్య శక్తిని అందిస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు తనలోకి ఆకర్షిస్తున్నాడు కాబట్టి ఈ వ్యూహం పేరేమిటి సంకర్షణ వ్యూహం అర్థమైందా ఈ ఐ ఫైవ్ ఎలిమెంట్స్ ఇట్లా విప్పుకున్నాయండి ఒక కాలంలో ఏమైపోతాయి మళ్ళీ బ్యాక్ తీసుకుంటా అర్థమైందా ఇట్లా మూలా ప్రకృతి నుంచి నీ వరకు ఉన్నటువంటి ఏకపాదం ఏదైతే ఉందో ఎక్కడి నుంచి ఉన్నప్పుడు ఇది మూలా ప్రకృతి నుంచి నీ వరకు ఉన్నటువంటిదంతా ఏకపాదం మూలా ప్రకృతికి అవతల త్రిపాదం అర్థమైందా అంటే స్పేస్ యూనివర్స్ రెండు ఉన్నాయండి స్పేస్ ఎంత ఉంది ఇన్ఫినిటీ త్రిపాదం అది అర్థమైందా యూనివర్స్ ఎంత ఉంది ఏకపాదం సో నువ్వు కాస్మోస్ కాస్మోస్ కాస్మోస్ అంటున్నావే ఈ కాస్మోస్ మొత్తం ఏకపాదం స్పేస్ త్రిపాదం ఊర్ధ్వగతం స్పేస్ ఇలా పరచుకుని అందులో యూనివర్స్ ఇలా తిరుగుతుంది అర్థమైనా స్పేస్ ఇలా పరుచుకుని యూనివర్స్ ఇలా తిరుగుతుంది అంతేనా కాదా స్పేస్లోనేగా మనం అంతా తిరుగుతున్నాయి కానీ స్పేస్ ఎంత ఉందంటే స్పేస్ ఈజ్ ఇన్ఫినిట్ అది అనంతం కాబట్టి నిర్మల నారాయణుడు అనంతనామధేయుడు నిర్మణ నారాయణ ఎవరు అనంతుడు అందుకే ఆయన పేరు అనంత పద్మనాభ స్వామి అందులో ఏకపాదం పద్మనాభం మీరు అక్కడ బొమ్మ పెట్టారే అక్కడ విష్ణుమూర్తి బొమ్మ పెట్టారు కదండి కమల పద్మనాభుడు వచ్చిందా లేదా అందులో బ్రహ్మ పుట్టాడా లేదా అది ఏకపాదం పోషించబడుతుంది మరలా వెనక్కి తీసుకోబడుతుంది కర్షణ అనగా ఆకర్షణ శక్తి మూడు పాదములు అతీతమైన మోక్షస్థానము కాగా ఒక్క పాద మాయాశక్తి వలన ఏర్పడిన వాటిలో వ్యూహాత్మకముగా సంసారాగ్ని తప్పించుతున్న జీవులను తనలోనికి చక్కగా ఆకర్షించుకుని మోక్షము అందించుతున్నాడు కనుక సంరక్షకుడు మోక్ష ప్రదాత్యూహం రెండవ మూడవది ఏకాలంలో ప్రకృతి రూపము పురుష రూపము రెండు తానే అయినట్టు వ్యూహములో ఇప్పుడు ఇంకో మెట్టు దిగాడు ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు శ్రగుణ నారాయణుడు శ్రీ శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు అంటున్నావే ఆయన ఎవరు ప్రద్యుమ్నుడు ఈ ప్రజమ్న వ్యూహంలో ఉన్న నారాయణుడు ఎవరంటే స్త్రీతో కూడుకున్న నారాయణుడు శ్రణ నారాయణ అనమాట శ్రీ మహావిష్ణువు అంటున్నావు స్త్రీ పెట్టే ముందు ఈ స్త్రీతో కూడుకుని ఏకకాలంలో ప్రకృతిగాను ఉన్నాడు ఏకకాలంలో అంతర్యామిగా కూడా ఉన్నాడు కే సమయంలో నీలో ఆత్మస్వరూపంగానూ ఉన్నాడు జీవుడుగా కూడా ఉన్నాడు జీవుడేమో ప్రకృతి భాగం ఆత్మేమో అంతర్యామి భాగం ఇప్పుడు ఈ రెండు నీళ్ళు ఉన్నాయా లేవా కాబట్టి జీవులు అందరూ ఎక్కడ పుట్టారు ఇప్పుడు ఈ ప్రద్యుమ్ వ్యూహంలో పుట్టారు ప్రకృతి ఫైవ్ ఎలిమెంట్స్ ఏమో సంకర్షణ వ్యూహంలో పుట్టినాయి అర్థమైందా కాస్మోస్ లో నుంచి సోలార్ నెట్వర్క్ పుట్టిందేమో మొదటిదైన వాసుదేవ వ్యూహంలో పుట్టింది సోలార్ నెట్వర్క్ లో నుంచి ఫైవ్ ఎలిమెంట్స్ పుట్టిందేమో సంకర్షణ వ్యూహంలో పుట్టింది ఫైవ్ ఎలిమెంట్స్ లో నుంచి మళ్ళా జీవ సృష్టి జరగాలిగా ఆ జీవ సృష్టి ఎందులో పుట్టింది ఇప్పుడు ప్రజు వ్యూహంలో పుట్టింది ప్రకృతి రూపము పురుష రూపము రెండు అయినట్టు వ్యూహముడు పురుషుడిని ప్రణము చేత సృష్టిని రక్షించి పోషించు కాబట్టి సృష్టి దేని చేత రక్షించబడుతుంది ఆయన చేత సత్వగుణం చేత దేని చేత నశిస్తుంది తమో గుణం చేత దేని చేత కజలి చెంచలంగా ఉంది రజో గుణం చేత కజలుస్తూ చెంచలంగా కనబడుతుంది పరిణామం చెందుతుందిగా ఆ పరిణామం అంతా రజోగుణ ధర్మం అర్థమైందా రక్షణ అంతా సత్వగుణ ధర్మం అర్థమైందా లయమంతా తమో గుణ ధర్మం కాబట్టి మనం సత్వగుణాన్ని ఆశ్రయించి రక్షణ పొందాలి పోషించు తన భక్తులకు ఉపకారం చేయగల శక్తి సంపన్నుడై ఉంటుంది ఈయనే మనం అందరం ప్రార్థిస్తోంది నాయనా నన్ను కాపాడు నన్ను కాపాడు నన్ను కాపాడు అందరూ మరెట్టుకుంటున్నారే ఆ మరలన్నీ వినేవాడు ఎవడయ్యా అంటే ఈ ప్రద్యుమ్న వ్యూహంలో వాడు పురుషుడే చేస్తున్నట్లు కనపడుతున్నాను శ్రీశబ్దమే ఆశ్రే చేత అవుతున్నవి కానీ పురుషుడు మాత్రం ఏమి చేయని నిర్గుణుడుగా ఆ ఏక కాలంలో ఏక కాలంలో ప్రకృతి పని చేస్తుంది అంతర్యామిగానున్న పురుషుడు పనిచేస్తున్నాడు కానీ ఇక్కడ ఏమైపోతుందట ఆత్మే అన్ని పనులు చేస్తుందని అభిరాంచులో పడ్డాడు మనం అందరం ఇప్పుడు ఎట్లా పడ్డాము జీవుడు అనేవాడు ప్రకృతి ధర్మం వాడు అంతర్యామి ధర్మం ఆత్మధర్మం ఆత్మ ఏమీ చేయడం లేదు అది సాక్షి స్వరూపం అంటుంటే మానవుడు భ్రాంతి చేత ఏమనుకుంటున్నాడు పుణ్యాత్ముడు పాప ఆత్ముడు అంటున్నాడు అంటే ఏమైంది అప్పుడు ఆ ఆత్మే పుణ్యం చేసిందని ఆ ఆత్మే పాపం కూడా చేసిందని అర్థం స్ఫురిస్తుంది తప్పు కదా మరి అదైన భ్రాంతి ఎక్కడ కలిగిందంటే ఇప్పుడు ఆత్మే అన్ని పనులు చేస్తుంది అంటున్నాడు ఆత్మ ఏ పని చేయదంటున్నాడు కాబట్టి ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు అంతర్యామిని ఆయన ఏకకాలంలో ప్రకృతిగానూ ఉన్నాడు సాక్షి అయినటువంటి అంతర్యామిగా కూడా ఉన్నాడు నువ్వు సాక్షి స్వరూపంగా తెలుసుకుంటేనేమో ఆత్మగా కనపడింది అదే సాక్షిని గుర్తించలేకపోయావు అప్పుడేమైంది ప్రకృతి ధర్మమైనటువంటి జీవభావమే గుర్తించవు అప్పుడేం తోచిందట ఆత్మే అనుబులు చేస్తుంది అనుకున్నాడు కాబట్టి నువ్వు ధరించబడాలి ను నువ్వేమో వేడుకోవాలంటే ఇప్పుడు ఈ సగుణ రూపమైనటువంటి నారాయణైన ప్రజమ్ నుండి వేడుకుంటున్నారట అంతా ఈయనకొక్కడికే సమర్థుడే ఉన్నట్టేమిటి భక్తుల్ని కాపాడగలిగే సమర్థత ఎందుకని అందరిలో అంతర్యామిగా ఉన్నాడుగా ఎలా కాపాడతాడట నీలో సత్వగుణాన్ని ప్రేరేపిస్తాడా రక్షణ దేని ద్వారా చేస్తామని చెప్పాడు సత్వగుణం ద్వారా కాబట్టి ఈయన ఆశ్రయించడం వల్ల నీలో సత్వగుణా ఆధిక్యం కలుగుతుంది సత్వగుణాధిక్యత వల్ల రక్షణ కలుగుతుంది మానవుడు సాధారణంగా జీవభావలో ఉన్నప్పుడు రజోగుణ ధర్మం ఆధిక్యంగా ఉంటాడు లేదంటే తమో గుణ ధర్మం ఆధిక్యంగా ఉంటాడు కాబట్టి ఈ రెండింటిలో నుంచి బయటపడాలి సత్వగుణాధిక్యం కలగాలి అంటే నువ్వు ఆరాధనల ద్వారా భక్తి ద్వారా నువ్వు ఈ సగుణ రూపమైన నారాయణుణ్ణి ప్రుమ్ ద్వారా అదే అతడు ఈ వ్యూహము సత్వగుణము సృష్టిని రక్షించు పోషించు తన భక్తులకు ఉపకారము చేయగల శక్తి సంపన్నుడే ఉండను పురుషుడే చేయుచున్నట్లు కనపడుతున్నను స్త్రీశబ్దము యొక్క ఆశ్రయము చేతనే అన్నీ జరుగుతున్నవి కాని పురుషుడు మాత్రము ఏమీ చేయని నిర్గుణుడు అనగా పురుషోత్తముడే కాబట్టి క్షరపురుషుడుగా జీవుడుగా కనబడ్డా అక్షర పురుషుడుగా అంతర్యామిగా కనపడ్డా నిర్గుణుడుగా పురుషోత్తముడుగా కనపడ్డా పురుషుడు ఒక్కడే కేనే కానీ ఆశ్రయ భేదం చేత అట్లా కనపడుతున్నాడు అర్థమైందా శరీరం అనే ఆశ్రయం ద్వారా చూసావు అప్పుడు క్షరపురుషుడుగా కనపడు ప్రకృతి అనే ఆశ్రయంగా చూసావు అప్పుడు అంతర్యామిగా కనపడ్డాడు ఈ రెండు ఆశ్రయాలని వదిలేసాడు అప్పుడు నిర్గుణుడైన పురుషోత్త కాబట్టి ఆశ్రయ భేదం చేత పురుషుడికి భేదం చూపెట్టబడింది తప్ప వాస్తవానికి పురుషుడిలో భేదం లేదు అనే నాలుగో వ్యూహం చెప్తున్నారు ఇక్కడ జీవుల కర్మలను నశింపచేయు నశింపచేచు సకల ప్రాణుల కర్మలను నిర్వర్తింపచేయు పురుషుని వ్యూహము అంటే మనం ఏం చెప్తున్నాం కర్మ ఫలప్రదాత ఈశ్వరుడు ఈ నాలుగో వ్యూహం చెప్తున్నాడు జీవులు పరిణామం ఎలా చెందుతున్నారో చెప్పేది అనిరుద్ధ వ్యూహం అర్థమైనా జీవుల నాలుగో వ్యూహంలో ఏం చెప్పాడు జీవులందరి యొక్క పరిణామం గురించి చెప్తున్నాడు మూడో వ్యూహంలో ఏం చెప్పాడు జీవులు ఎట్లా వచ్చారు ఎట్లా పోషించబడుతున్నారు ఎట్లా జరుగుతుంది వాళ్ళని ఎట్లా కాపాడబడతారో చెప్పాడు ఇప్పుడు నాలుగో వ్యూహంలో ఏం చెప్తున్నాడు జీవుల యొక్క పరిణామం గురించి చెప్తున్నాడు జీవులు పరిణామం పొందున్నారు కర్మ గతి చేత పరిణామం పొందుతున్నారు ఆ కర్మఫల ప్రదాత ఎవరయ్యా అంటే ఈ నాలుగో వ్యూహంలో ఉన్నటువంటి నారాయణ ఎవరు ఆ నారాయణ ప్రదాత ఆ ఎలాగో చెప్తున్నాడు సకల ప్రాణుల కర్మలను నిర్వర్తింపచేయు పురుషుని వ్యూహము అనిరుద్ధ వ్యూహము సకల ప్రాణుల కర్మలను నిర్వర్తింపచేయు వ్యూహముధర ఈ భక్తుల పూజలను అర్చనలను స్వీకరించు అంటే అర్థం ఏంటి తిరపతి వెళ్ళావు వెంకటేశ్వరని అర్చించవు ఇప్పుడు ఆ అర్చామూర్తి ఎందులో వాడు ఈ అనురుద్ధ వ్యూహంలో అర్థమైదా పైన ప్రద్యున్న వ్యూహంలో వాడిని అర్చించలేవు ఎందుకని వాడు మూర్తిమంతం కాదు అర్థమైందా వాడు కేవలం ప్రకృతికి అతీతంగా ఉన్నాడు ప్రకృతి వ్యాపించి ఉన్నాడు అక్కడ మూర్తి లేదు అదే అనిరుద్ధ వ్యూహంలోకి వచ్చేటప్పటికి అర్చామూర్తిగా నేను ఎదురుకుండా కనపడ్డాడు కాబట్టి ఈ అర్చామూర్తిని గట్టిగా పట్టుకోగలుగుతున్నాను అంతేనా కాదా ఆ మూర్తి లేకపోతే గట్టిగా పట్టుకోలేవు కాబట్టి కర్మఫల ప్రదాతగా ఈ అర్చామూర్తిగా పనిచేస్తున్నాడు భక్తులను అనుగ్రహిస్తున్నాను అంటే అర్థం ఏంటి పాజిటివ్గా నిన్ను అంటే అంటే అర్థమైందా నిరుద్ధము అంటే నెగిటివిటీ దానికి కారణం ఏమిటి అంటే నెగిటివిటీ నెగిటివిటీ వల్ల దుఃఖం వచ్చింది ఆ నెగిటివిటీ లేకుండా చేస్తే అందువల్లనే భక్తులకు భగవంతునికి మధ్య అడ్డుగానున్న వాటిని నిరోధించును అనగా భగవద్ ఐక్యమును అనుగ్రహించు అందువలన ఈ వ్యూహంలో నిజభక్తుల యొక్క కర్మలను నివర్తింపచేయను ఎవరు బేట నిజభక్తులు అంటే అర్చామూర్తి ద్వారా ఎవరైతే అంతర్యామిని గ్రహించగలుగుతున్నారో వాడు నిజభక్తుడు ఎదురుకుండా కనపడుతున్నది అర్చామూర్తే కానీ అర్చామూర్తి ద్వారా దేని పట్టుకోగలిగాడు అంతర్యామిని తెలుసుకోగలిగాడు అంతర్యామిని ఎవరినైతే తెలుసుకోగలిగారు వాళ్ళకి భాగవద్ ఇవ్వగలుగుతాడు ఈ వ్యూహములు నిజభక్తుల యొక్క కర్మలను నివర్తింపను కర్మ పద్ధతిని దాటించడానికి వ్యూహములు మాయాగా విభిన్నీ చూడడానికి త్రిగుణ రహితుడు అంటే ఎవరు పురుషోత్తముడు పురుషోత్తముడు పురుషోత్తముడు వ్యూహాతీతుడు అచలము పరిపూర్ణము పరాత్పరము అని తెలుసుకోవాలి ఆ మూలా ప్రకృతికి అవతల ఉన్న స్పేస్ ఉంది అదేమిటి త్రిగుణ రహితం అర్థమైందా ఇంకేమిటి పరాత్పరం త్రిగుణరం అంటే కథల్లో కథలుగా పరిపూర్ణ పరిపూర్ణం అంటే చెప్పాడుగా అవతల అంతా త్రిపాదం ఈ మూలా ప్రకృతి నుంచి ఇక్కడ వరకు ఉన్నదంతా ఏకపాదం నాలుగు వ్యూహాలలో వ్యాపించింది ఒక పాదమే భక్తులను జ్ఞానులను అనుగ్రహించి ఉంచి మూడు పాదములుగానున్న పరతత్వమునకు చేర్చి చూడను ఏ పరమైన దానిూహము అందదు కాబట్టి మూలా ప్రకృతికి అవతల ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే పర వ్యూహాన్ని అనుసరించాలి ఈ నాలుగు వ్యూహాలని అనుసరించేవాడు కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో భాగంగా ఉన్నాడు దాని అవతల ఉన్నది జ్ఞానాతీతమైన మార్గం దాన్ని అందుకోవాలంటే పరమార్గాన్ని అనుసరించాలి అంటే అనగా వ్యూహాతీతము ఈ నాలుగు వ్యూహములు మాయాశక్తి కారణముగా విభిన్నమై ఉన్నవి వ్యూహాతీతమైన పురుషుడు స్త్రీడు రహితుడు అచలము పరిపూర్ణము పరాత్పరము ఒక్క పాద బ్రహ్మ చతుర్వ్యూహములుగా నుండి భక్తులను జ్ఞానులను అనుగ్రహించి ఉద్ధరించి మూడు పాదములుగానున్న పరతత్వమునకు చేర్చి చూడను ఈ పరమైన దానినే పరవ్యూహము అందరు అనగా వ్యూహాతీతము మాయాపరము నిర్గుణము పురుషోత్తముడు అది కాబట్టి ఇప్పుడు ఎన్ని రకాలుగా చెప్పుకొచ్చాడు క్షరపురుషుడు గురించి చెప్పాడు అక్షర గురించి చెప్పాడు పురుషోత్తముడు గురించి చెప్పాడు ఇంకేం చెప్పాడు క్షర అక్షర పురుషాలనేది అనేది ఆశ్రయ భేదం చేత ఏర్పడుతున్నది ఈ శరీరంలో ఉన్న నేను వరకే చూసావు అప్పుడు క్షరపురుషుడు ఆ ప్రకృతి అంతా వ్యాపించిన పురుషుడి వరకు చూసావు అంతర్యామి వాడు అక్షర పురుషుడు అవతలచి చూసావు కాస్మిక్ అనంత విషయంలో చూసావు అప్పుడేమైంది పురుషోత్తముడు అయ్యాడు ఇదంతా వ్యవహారం సృష్టి వ్యవహారం అంతా ఇప్పుడు ఎన్ని వ్యూహాలను నిర్వహిస్తున్నాడు నాలుగు వ్యూహాలు ఏమిటవి వాసుదేవ వ్యూహం సంకర్షణ వ్యూహం ప్రద్యుమ్న వ్యూహం అనిరుద్ధ వ్యూహం ఆఖరి అనిరుద్ధ వ్యూహం కాబట్టి వాసుదేవ వ్యూహంలో ఏం చేశాడు అనంత విశ్వంలో నుంచి ఎట్లా విడిపోయింది మొదటి సెట్ ఎలా విడిపోయింది చెప్పాడు రెండో వ్యూహంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పాడు ఎలా ప్రకృతి ఏర్పడిందో చెప్పాడు సంకర్షణ వ్యూహంలో ప్రకృతి ఎలా ఏర్పడిందో చెప్పాడు అని ప్రజమ్న వ్యూహంలో ఏం చెప్పాడు ఆ ప్రకృతి లోపల మళ్ళా జీవులు తయారయ్యారో చెప్పాడు అనిరుద్ధ వ్యూహంలో ఏం చెప్పాడు ఆ జీవులు కర్మ పరిణామాన్ని ఎట్లా బయటపడాలో చెప్పాడు అర్థమైనా ఇట్లా నాలుగు వ్యూహాలుగా సృష్టి స్థితి లయ అనే కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాడు ఇది పురుషోత్తముడి పద్ధతి చాలు చాలు ఒకేసారి అంతకంటే జీవిత లాభంలా